స్వప్నకాల ప్రమాణం ఏదో ప్రబోధే ఒకడు స్వప్నం చూస్తున్నాడు స్వప్నం చూస్తుంటే ఏమైందంటే భయపడుతున్నాడు స్వప్నంలో ఏదో ఆయన స్వామి రామచర్త చెప్పారు ఈ కథనే వాడు స్వప్నంలో పెద్ద అడవిలోకి వెళ్ళాడు వీడి స్వప్నంలో అడవిలో పెద్ద పులి వీడి వెంట పడ్డం ప్రారంభించింది వీడు నేషనల్ జిగ్రాఫిక్ ఛానల్లో ఏదో బాగా చూసి ఉంటాడు అని చెప్పేతన అలాంటి స్వప్నం వచ్చి పెద్ద ఏది చూస్తే అది స్వప్నంలో వస్తూ ఉంటుంది అందులో మీరు ఒక్క విషయంలో ఇంట్రెస్ట్తో చేశారనుకోండి అది తప్పనిసరిగా స్వప్నంలో వస్తుంది ఆ సంస్కారాలు అలా ఉంటాయి సో ఆ పెద్ద పులు వెంట ఉంటుంది పెద్ద పులు వెంట ఉంటే వీడు ఆ పెద్ద పుల్ నుంచి తప్పించుకోవటానికి పరిగెడుతో గమ్ముని పాము మీద ఆ పాము గుస్సు అంటుంది అనేప్పటికీ పెద్ద పులి ధరకి వస్తాం ఇటు పాము వాడ ఆ భయాతిరేకానికి తక్కువం తెలుగుకి వస్తాడు తెలుగు వస్తుంది వాడికి ఆయన స్వామి రామతీర్థం అంటారు ఆ పాము బుష్ అందే అదే తత్వమసి అంటారా ఎందుకంటే ఆ పాము బుష్ అనేటువంటి అది దాన్ని వీడు విన్నాడు కదా ఆ శబ్దము ఆ పెద్ద పులి తరుము కోస్తూ అంటే పరిగెడుతున్నాడు వీడు ఆ ప్రాణభయాన్ని అంతం చేసేసి నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని నా మృత్యువు దగ్గరికి వచ్చేసింది అయిపోయింది నా పని నాకు భయపడిపోతున్న ఆ భయాన్ని అంతం చేసేసింది తెలివి వచ్చేసింది కదా వీరికి అంతేకాకుండా తాను కూడా అంతమైపోయింది తాను మిగిలిందా మళ్ళీ తత్వమస్య స్వప్నకాల ప్రమాణం ఇవ స్వప్నకాలంలో ఒక ప్రమాణం ఆపరేట్ అయ్యి వారికి తెలుగు చేస్తుంది తెలుగు చేసింది కదా అని వీరికి తెలివి వచ్చిన తర్వాత వెంటబడదు నేనున్నాను నేనున్నాను అది కూడా స్వప్నకాల స్వప్నంలో ఉన్న ప్రపంచం అంతా ఎలా అయితే విలీనం అయిపోతుంది అది కూడా అలా విలీనం అయిపోతుంది తత్వమసి అలాంటిది స్వప్నకాల ప్రమాణం లాంటిది జాగ్రత్తవస్థ కూడా స్వప్నం కాబట్టి దీంట్లో మీరు ప్రమాణాన్ని సంపాదిస్తున్నారంటే అది స్వప్నకాల ప్రమాణం అవలేదు కాబట్టి నా స్వరూపము పూర్ణము అని మీరు తెలుసుకుంటే శాస్త్ర ఆచార్య వచనం ద్వారా తెలుసుకుంటే ఆ శాస్త్ర ఆచార్య వచనం కూడా అప్రమాణం అది కూడా అది అంతేగాని వేరే నిలబడి ఉండదు సపరేట్ గా నిలబడి ఉండదు అంచేతనే ఒక ఉపనిషత్తులో ఒక అసొస్తుంది బృహదాన్ని కలెక్కడో గురువు దగ్గరికి శిష్యుడు వెళ్తాడు ఆయన బోధిస్తారు నాకు తెలియలేదని అంటాడు సరే కానీ అంటే తెలిసిందా అంటే తెలియ తెలియలేదన్ననో తెలి తెలిసిందనో ఏదో చెప్తారు మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగితే వాడికి తెలియలేదు తెలియలేదని కారణం మళ్ళీ ఇంకో సంవత్సరం చదువుతారు మళ్ళీ అలాగే అవుతుంది ఆఖరిని వాడికి తెలుస్తుంది పాఠం అయిన వెంటనే ఈయన వాడి ముఖంలో చూస్తారు ఆయన వీడి ముఖంలో చూస్తారు ఈచ్ స్మైల్ అ టీచర్ అండ్ ఈచ్ నోస్ అండ్ ఒక నమస్కారం చేసేది ఈ అంతే అంటే ఎందుకంటే అక్కడ గురు శిష్య భేదం ఉందో అది కూడా విలీనమైపోతుంది ఇంకా అది కూడా ఇట్ వాంట్ పెన్ సిస్ట్ ఇంకా ముద్ర వేసి నా శిష్యుడు వీడు అలా ఉండదు బ్రాండ్ చేసి వదిలేస్తున్నారు ఇంకా వీడు శిష్యుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు వాటి అలా ఉండదు కాబట్టి ప్రమాణము అప్రమాణం అయిపోతుందంటూ అంటే ఇంకా ఇంకా ప్రమాణం అంటే వేడు ప్రమాణం తత్వ సేమ ప్రమాణం కూడా ప్రమాణం అయిపోతుంది ఆత్మస్వరూపంలో సర్వం లీనం అయిపోతుంది ఆ విధంగా ఆత్మావాయుధం సర్వం అనే సత్యాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది లోకే చ వస్తగమే ఆయన అంటారు ఆత్మస్వరూపం విషయంలో జరిగినట్టుగానే లోకంలో కూడా మనకి ఇలాంటి అనుభవం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే లోకంలో కూడా వస్తువుని పొందిన తరువాత ఇంకా మళ్ళీ ప్రమాణ ప్రవృత్తి లేకపోవటము ప్రమాణ ప్రవృత్తి క్లోజ్ అయిపోవటము ఇంకా ఉండదు ది ఆపరేషన్ ఆఫ్ ది మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ విన్నాంటిది అనేది మనకి లోకంలో కూడా మనకి అనుభవం వస్తూనే ఉంటుంది అని అంటారు ఎలాగంటే మీకు ఒక వస్తువును చూడాలనిపించిందనుకోండి దాన్ని చూడాలి చూడాలి చూడాలని చెప్పేసి మీరు ఆకాంక్షగా పరిగెత్తుకుని కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి వెళ్తారు చీరా చూసిన తర్వాత ఆల్ దిస్ ఈ బిల్డప్ ఒకటి అది చూడబడేది నేను చూసి ఇవన్నీ చూస్తే ఇంత ఆనందంగా ఉంటుంది అంత ఆనందంగా ఉంటుందని ఇదంతా కూడా ఈ బిల్డప్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఎండ్స్ ఇన్ వన్ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ I, you and uh, that, and a division of, and a man, there is a perfect fusion of this. I have value, daani yokka value Alaga, to be, you have value to be, you have value to be. Ganga Siddhar Swami has given you a very well-teh, a very well-teh feeling is a very well-teh. Like Amadnasa darshani, that kind of a feeling you may get. It all depends upon how much uh, enthusiasm you have for it. దీని మీద నేను ఒకటి చూశాను దెర్ ఈజ్ అ ఫ్లవర్ ఒక పర్టికులర్ ఫ్లవర్ ఉంది అది మొగ్గలాలో ముడుచుకుని ఉంటుంది కానీ వన్ పర్టికులర్ నైట్ పూర్ణిమ రాత్రి పన్నెండు గంటలకు వికసిస్తుంది ఇది బ్లోసమ్స్ వికసించి సరిగ్గా థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది అప్పుడు ఇంకా ఎందుకంటే ఒకసారి వికసించిందంటే అట్మాస్ఫిర్ ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయిపోయి లోపల ఏదో సెన్సిటివ్ గా ఏదో ఉంటుంది పోయి వాడిపోయి ప్రతి పుష్పానికి అదే గతిపడుతుంది వాడిపోతుంది కానీ ఇది సరిగ్గా సిక్స్టీ సెకండ్స్ లోకి వాడిపోయి పడిపోతుంది కానీ ఆ సిక్స్టీ సెకండ్స్ మాత్రం చాలా అద్భుతమైన పుష్పం ఇది ఒకటి ఉండే దీనికి దీన్ని చూడట రాత్రి పన్నెండు గంటలకు కదా వీళ్ళు ఏం చేస్తారంటే అది వికసించి డేట్ ముందే అనౌన్స్ చేస్తారు అప్పుడు వీళ్ళు పార్టీ ఒకటి పెడతారు తొమ్మిదింటి దగ్గర నుంచి పార్టీ నడుస్తూ ఉంటుంది చూడడం కోసం ఆ ముందే సర్వత్రా అనౌన్స్ అవుతుంది దాన్ని చూడాలనుకున్న వాళ్ళ మాట నేను చెప్తున్నా మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉంది వాడికి ఇంట్రెస్ట్ వాడు దానికోసం ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే ఆ మండే వస్తుంది క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వచ్చినట్టుగా వస్తుంది ఏదో వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్యాన్స్ అందరూ మహా ఉత్సాహంతో వెయిట్ చేస్తారు సరే వస్తుంది ఇండియా బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ ఇండియా బ్యాటింగ్ సరే వీడు మొదలెడతాడు గవాస్కర్ అవుట్ గవాస్కర్ లేకపోతే మరో తెల్కరో ఎవరో అవుట్ టెన్ ఫర్ వన్ అయిపోయి వీడు ఉత్సాహం అంతా తప్పబడిపోతుంది సో అదేవారు వీడు పది రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా ఉంటుంది సో అదేవారు ఆ పుష్పం కోసం వెయిట్ చేస్తాడు ఆ సిక్స్టీ సెకండ్స్ లో దెర్ ఈజ్ అస్ ఫ్యూషన్ దెరి టోటల్ ఐడెంటిఫికేషన్ చూసి వాళ్ళు నేను చూడబడేది అది అని నేను చూసే చూచటాన్ని క్రియను చేయుచున్నాను అనే విభాగం ఏమి ఉండకుండా ఫ్యూసం వచ్చేస్తుంది కాబట్టి లోకంలో కూడా ప్రమాణము ఆధారంగా తీసుకున్న ఒక వస్తువుని మీరు పొందినప్పుడు పొందడం అంటే పొందినప్పుడు ఆ ప్రమాణము క్లోజ్ అయిపోయి ఆ డివిజన్ క్లోజ్ అయిపోయి ఆ లోకంలో కూడా అనుభవంలో ఉంది అని చెప్తున్నారు ఈ మాటని జిడ్డు కృష్ణమూర్తి గారు బాగా చెప్పేవారు ఆయన పుస్తకాల్లో ఆయన చెప్తారు ఆయన ఏమంటారంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆయన చెప్పే మాట మీరు అంత సూక్ష్మంగా ఆలోచిస్తేనే మీరు దాన్ని పట్టుకోగలుగుతారు ఇప్పుడు మీరు గులాబీ పువ్వును చూశారనుకోండి యు సీ అ రోజ్ అట్ ది వెరీ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ సీయింగ్ ది రోజ్ ఆ డివిజన్ ఉండదు అద్వైతం వచ్చేస్తుంది చూసి నేను చూడబడేది అది అనే అద్వైతం వచ్చేస్తుంది ఏమంటే ఈ అద్వైతం పోయి మళ్ళీ భేద దృష్టి భేద దర్శనం ఎప్పుడు వస్తుందో తెలుసిన ది మూమెంట్ యూ కాల్ ఇట్ రోజ్ అయిపోయిందంటే నామం మీరు చెప్పేప్పటికీ పోయిందంటే ఓవర్ ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ క్యాటగరైజ్డ్ ఎట్ అంచేత ఆయన ఏమంటాడంటే డోంట్ గివ్ ఏ నేమ్ టు ఇట్ అంటాడు నేను కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాను డోంట్ నేమ్ ఇట్ లిమిట్ లైక్ దట్ అంటాను డోంట్ నేమ్ ఇట్ ఏమంటే బ్యాక్ కదా కొంచెం నొప్పిగా ఉందంటే డోంట్ గివ్ ఎ నేమ్ టు ఇట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది నువ్వు నేమ్ ఇచ్చావనుకో అబో చాలా ప్రాబ్లం ఇంత పడుకు లాటిన్ నేమ్ ఏదో ఉంటుంది అది అది స్పెల్లింగ్ బట్టి పెట్టే అది వీడు నెమర్ వేసుకుంటూ ఉంటాడు ఇంకా వీడు వీడిని ఎప్పుడు గహవార్జు అంటే దాన్ని చెప్తాడు బాగానే ఉండాలనుకోండి ఇది ఉండదు అంటే కాబట్టి డోంట్ నేమ్ ఇట్ దిస్ ఈజ్ హౌ ది డిసీజ్ స్టార్ట్స్ ఇన్ ది మైండ్ డోంట్ గివ్ ఎ నేమ్ టు ఇట్ మీరు నేమివ్వనంతసేపు యువర్ సేఫ్ నేమిచ్చానంటే పోయిందంటే యు ఆర్ యు హ్యావ్ ఆల్రెడీ లాస్ట్ దట్ స్ట్రెంగ్ ఎందుకంటే నేమ్ ఇచ్చా రోజు అని నువ్వు పేమిచ్చావంటే అయిపోయింది నువ్వు రోజు చూసి వాళ్ళవుతావు అది రోజు ఆ తర్వాత ఏమవుతుందో తెలుసు అండి ఐ లవ్ రోజు అంటాడు దేర్ ఈజ్ ఎ జాయ్ ఇన్ సీయింగ్ ది రోజు అంటాడు దాన్ని ప్రెషర్ ఈ వెంట కింద కన్వలప్ చేసేస్తాడు ఆనందానుభూతిని ఈవెంట్ ఆ ప్లెజర్ కింద కన్వర్ట్ చేసేస్తారు అండ్ దెన్ ఈ రోజు మనకి దొరికితే బాగుండో మందుకు ఆదే అనుకుంటాడు ఆ రోజు పక్కింటి వాటిలో ఉంది అసూ పడుతుంది ఇదంతా సంసారం భేద దర్శనం అంతా సంసారం అట్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ సీయింగ్ ది రోజ్ దెర్ ఈజ్ టోటల్ మిర్జర్ ఆఫ్ ద సీయర్ అండ్ ది సీన్ అసలు నిజానికి వాస్తవంలో సీయర్ సీన్ డివిజన్ లేదు మీరు ఆలోచించి చూడండి మీరు రోజును చూశారు ఆ చూసిన క్షణంలో మీరు యూ లవ్ ది రోజు యూ మస్ట్ బి లవింగ్ ది రోజు అప్పుడే మనస్సుకి ఆ మిర్జర్ అనేది సాధ్యం అవుతుంది ఈ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మనస్సు సంసారంలో పడుకుంటుకుంటుంటే ఏ మిర్జర్ ఉండదు అలా కాదు యూ లవ్ ది రోజు అండ్ మీరు ఆ రోజును చూసినప్పుడు అప్పుడు ఏమిటంటే మీరు ఆలోచించండి ఇది ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేయడం ఓ లెవెల్లో నేను ఏదో ఒక సాగట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ది ఆర్ బియాండ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఏ వే సో ఆ రోజును చూసినప్పుడు దెర్ ఈజ్ ఓన్లీ సీయింగ్ దెర్ ఈజ్ నో సీయర్ అండ్ దెర్ ఈజ్ నో సీయింగ్ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు సీయింగ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి దర్శనమే ఉంటుంది ద్రష్టాదృశ్యము ఉండదు ద్రష్టాదృశ్యం ఉందంటే ఇంకేమిందండి ద్రష్టాదృశ్యం ఉందంటే ఏమవుతుందో చెప్పుకుంటావా వాడు తోసేస్తాడు ఏటో ఎలా తోసేస్తావో ఇంత కష్టపడి వచ్చాయో వాళ్ళతో దెబ్బలాడే దిగుతుంది అది ద్రష్టాదృశ్యం అంటే అది నేను నేను మునగాండి అదే ఉంది చూస్తుంటే ఇది తోసేస్తున్నాడు అది ద్రష్టాదృశ్యం ఇంకేముందండి మీరే ఆ దర్శనమే కాదు అదేం దర్శనం అప్పటికి దర్శనం అయిపోయిందని అడుస్తా ఇంకా అది అది సంసారం అయిపోయింది అప్పుడే దర్శనం అంటే ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఆ క్షణంలో బస్ దేర్ ఇస్ నో ద్రష్ట దేర్ ఇస్ నో దృశ్యం దేర్ ఇస్ ఓన్లీ సీయింగ్ అని శంకరులు అంటున్నారు కృష్ణమూర్తి అన్న వాళ్ళ చెప్పబెట్టండి శంకరులు అంటున్నారు కృష్ణమూర్తి అన్న ప్రతి మాట శంకర్లు అన్నారు అది ఆయనకి తెలుసు తెలియదు కాకు తెలుసు అన్నమాట లోకే చ వస్త ప్రవృత్తిహేతు ప్రమాణస్య తర్వాత తస్మాత్ నా ఆత్మవిద కర్మణ్యధికార సిద్ధం కాబట్టి ఆత్మవేత్తకి కర్మయందు అధికారము లేదు అని సిద్ధించినది అని ఈ శ్లోకాన్ని ఆధారంగా చూసుకుని కర్మ అధికారం లేదు కర్మ అధికారం ఉండాలంటే వాడు అజ్ఞానం ఉండాలి ఎంతో అజ్ఞానం ఉండాలి అజ్ఞానం ఉన్నప్పుడే కర్మ అధికారం వస్తుంది అజ్ఞానం పెట్టుబడి కర్మాధికారాలు సో లేకపోతే కర్మ కర్మ అధికారం ఉండదు ఉదాహరణకి ఎమ్మె ప్యాస్ వాడు వాడు ఏదో చౌకీదార్ ఉద్యోగానికి అప్లై చేసేదనుకోండి వాడికి ఇవ్వరు ఎందుకంటే వాడు హీజ్ బియాండ్ దాట్ వాడి పరిస్థితి బాగులేదు వాడు అప్లై చేసి ఉండొచ్చు బట్ హీజ్ నాట్ కన్సిడర్డ్ క్వాలిఫైడ్ ఫర్ దాట్ హీ ఇజ్ నాట్ కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ దాట్ అలాగనమాట ఆత్మజ్ఞాని హెస్ నాన్ సో హై ఈ షుడ్ నాట్ బి బ్రాట్ డౌన్ టు డిస్ లెవెల్ అని కాబట్టి కర్మయోగ యోగ్యత లేదు కాబట్టి ఈ విధంగా ఆత్మజ్ఞానికి అజ్ఞానికి చాలా చాలా తేడా సూపర్ఫిషియల్ గా ఏ తేడా పెద్ద తేడా ఏ ఉండదు అమాతం తేడా ఏ ఇద్దరు మనుషులకైనా ఉంటుంది వాళ్ళ ఆత్మజ్ఞానే అజ్ఞానే పెయి కనక్కర్లా కానీ ఇన్ డెప్త్ అంతా తేడా సో నేను అనేక అంశాలు చెప్పాను ఉదాహరణకి ఆత్మజ్ఞానికి ది బౌండరీ బిట్వీన్ ప్లెషర్ అండ్ పెయిన్ ఉండదు సరే అజ్ఞానికి ప్లెషర్ అండ్ పెయిన్ ఆఫ్ ఇన్కంపాసింగ్ ఇన్కంపాసివ్ ని అబ్జార్ చేసి పెట్టని ఆల్ ర్వర్ ఓవర్వెల్మింగ్ అయి ఉంటాయి ఇది ఓవర్వెల్మ్డ్ బై ప్లెషర్స్ అండ్ పెయిన్ అనేది చూసిన ఆత్మజ్ఞానికి బౌండరీయే ఉండదు బిట్వీన్ ప్లెషర్ అండ్ పెయిన్ అతిపెద్ద బౌండరీ లాగా ఉండదు సో దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ తర్వాత ఆత్మజ్ఞాని ఈజ్ టోటలీ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ టోటల్ దిస్ వెరేస్ అజ్ఞాని హీ ఈజ్ కన్స్యూమ్డ్ బై డిజైర్స్ అన్ సిన్స్యూమ్డ్ అంటే దాంట్లో చాలా విడ్డూరంగా ఉంటుంది సంసార యొక్క జీవితం సో ఆత్మజ్ఞానికి మృత్యువు భావన కానీ మృత్యు భయం కానీ ఉండవు వెరేజ్ అజ్ఞాని యానిష సర్వభూతానం నిష పొగలు రాత్రి ఆ భేదం అంత దృఢమైన భేదం సో అజ్ఞానికి మృత్యు దట్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ముందు జాతకం చూసిన వెంటనే నేను ఎంతకాలం బతుకుతానని అడుగుతాడు అదో ఫస్ట్ నీ ఆయుర్దాయ రేఖ పొడుగ్గా ఉందంటాడు పొడుగ్గా ఉందో పొట్టుగా ఉందో వాడు ఏం చూశాడో పెట్టాడా ఏదో చెప్తాడు నువ్వు డెబ్బై ఐదు ఏళ్ళు బతుకుతా ఉంటాడు అంటే ఆ ఓవరాల్ అమెరికాలో డెబ్బై ఐదు ఏళ్ళు బతుకుతావు అని చెప్తే వాడు ఇచ్చి ఫీజు కూడా ఇవ్వడం మా ఇస్తాను ఎందుకంటే వాడు డెబ్బై ఐదు అయ్యాట కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది వారు తొంభై తొంభై ఐదు వేలు ఎక్కడ వేసుకుంటాడు వాడు డెబ్బై ఐదో అయితే ఉద్యోగం చేస్తూ ఉంటాడు మీరు లాస్ట్ వ్యస్ట్లో కెసినోకి వెళ్తే అక్కడ ఈ బఫేని మెయింటైన్ చేసి వాళ్ళందరూ డెబ్బై ఐదు అండ్ పీపుల్ హై ఇండిపెండెంట్ పీపుల్ సో అంత సోషల్ ఫ్యామిలీ చాలా వీక్ గా ఉంటుంది ఎనభై ఏళ్ళ వాడుగా దాని కొడుకులు వచ్చేసి సేవలు చేసేసి అలా ఉండదు చాలా వీక్ సొసైటీ సోషల్ లైఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇస్ వెరీ వీక్ అప్పుడు జీవో ఏదో చేసుకుంటే వాడి గంటలు వాడబడుతూ ఉంటాడు క్రెడిట్ కార్డు పేమెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి వాడే వెళ్ళి ఏదో గంటకి ఎంతను సంపాదించి ఆ క్రెడిట్ కార్డు పేమెంట్లు చేస్తూ ఉంటాం సో డెత్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ వరల్డ్ పీపుల్ లైఫ్ స్పాను లైఫ్ స్పాన్ ఏముంటుంది వెరీ లైఫ్ స్పాన్ ఫర్ ఎ బల్బ్ బల్బ్ లైఫ్ స్పాన్ ఉంటుంది కానీ ఎలక్ట్రిసిటీకి లైఫ్ స్పాన్ ఉంటుందండి ఎక్కడైనా అసలు ఎంత విడ్డూరమైన సంగతి సో ఆత్మజ్ఞానికి అజ్ఞానికి అంత భేదం ఉంటుంది తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి ధనము బంగారము వజ్రాలు రతనాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ లైఫ్లో కరెస్ ఆత్మజ్ఞానికి సమలోష్టాత్మకాంక్షన బెడ్డ మొక్కకి బంగారపు బిస్కట్కి తేడా ఏ ఏముంది వట్ ఈస్ ది డిఫరెన్స్ మీరు నాకు చెప్పండి బెడ్డముక్క ఉంది అష్మా అంటే బెడ్డ ముక్క రాయి ముక్క పీస్ ఆఫ్ స్టోన్ అండ్ దెన్ ఏ గోల్డ్ బిస్కెట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీ టూ యూ టెల్ మీరు ఛాయ్ తాగేప్పుడు ఏ బిస్కట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ దాన్ ఏ గోల్డ్ బిస్కట్ ఏం చేస్తారు ఈ గోల్డ్ బిస్కెట్ కొద్ది ప్రభాచీ పోయినప్పుడు ఆభరణం చేసి పెట్టుకుంటారు ఏం గమకా కాబట్టి therefore it is all a, a, a huge dilution nothing more than that gold bhume neela lootullo undi kanaka danni taddi teesi aavaranalu pettukuntaru suppose neela mainta gold dorki vallu kanaka neela lootullo ganula lootullo vallu dorukite appudu vallu taddi teesi aavaranala keda pettukonundivar chinna chinna chillulu chesi vaatiki aavaranalani pettukuntaru <laughs> chrome so, mind is like that <laughs> అడుగులు ఎక్కడో లేల పొరల్లో గోల్డ్ ఉంది పైన రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాళ్ళు పెట్టుకోవట్లేదండి అయితే రాళ్ళే పెట్టుకుంటాం ఎందుకు గోల్డ్ ఎందుకు పెట్టుకోవాలి వై నాట్ సంథింగ్ వెరీ సింపుల్ పెట్టుకోవచ్చు కదా జరిగినో లాజిక్కి నైట్ అయితే ఒక సంస్కృతి తర్వాత ఏదో ధర్మానికి సంబంధించి ఐ నాట్ ఎగ్నెస్ట్ ఆల్ దాట్ బట్ ఒక వ్యామోహానికి నేను ఎగ్నెస్ట్ గా ఈ రోజుల్లో జ్యువెలరీ బిఫై క్రియేషన్ ది సొసైటీ అందుకోసం దాని మీద వ్యాఖ్యానం అందరం మరేం కాదు సో మామూలుగా పెట్టుకునే దాని గురించి మీరు ఏం చెప్పి ఆ మాత్రం ఈ మధ్య నేను కూడా ఆ మాత్రం గోల్డ్ వేస్తున్నా ఇది ఒక కొత్త రీసెంట్ దీనికి రీజన్ ఏదో ఒకటి మొత్తానికి ఐ స్టార్టెడ్ పుటింగ్ ఎ స్మాల్ గోల్డ్ ఈ ఓన్లీ రీసెంట్లీ జస్ట్ సిన్స్ వన్ మంత్ అన్ అవర్స్ ఐఎమ్ హ్యావింగ్ ఏ స్మాల్ గోల్డ్ ఐఎమ్ సెల్ఫ్ కాన్షియస్ ఆల్సో గోల్డ్ బట్ దర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్ సో ఎనీవే ఈ విధంగా తర్వాత ఆత్మజ్ఞానికి అజ్ఞానికి మరొక ప్రధానమైనటువంటి భేదం నిషా పొగలు నేను ఇంకా కంక్లూడ్ చేసేస్తున్న శ్లోకం ఆత్మజ్ఞానికి మెయిన్ మార్క్ ఏమిటంటే సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఏమి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చాలామంది తెలుసుకోరీ సత్యాన్ని ఆత్మజ్ఞానికి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు అంచేతనే హీ కెన్ హీ కెన్ రిలేట్ టు ఎనీబడీ అండ్ ఎనీథింగ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు ఇప్పుడు కుక్కను పెంచుతున్నారనుకోండి ఆ కుక్కతోటే మీరు రిలేట్ అవ్వగలుగుతారు మామూలుగా రోడ్డు మీద కుక్కతో రిలేట్ అవ్వలేదు నిజానికి కుక్కను పెంచి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ కుక్క రోడ్డు మీద కుక్క కేసులు వెళ్తే వీళ్ళు కంగారు పడతారు అంటే there is an identification this is my dog identification me and my is an identification my dog can take it there is an identification so i am the owner and that is the owned that is identification because this is my dog therefore it should wag its tail only with references to me not with references to another dog i mean some kind of such kind of a value developing on the mind దాంతో ఇంకొక ఆటేటో పరిగెడితే వీడిగా కనబడతాయి సో వెర్ యాజ్ ఏ జ్ఞాని హీ రిలేట్స్ టు ఆల్ డాల్స్ ఈక్వల్లీ బికాజ్ హీ డజంట్ లుక్అప్ ఆన్ సిమ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ టువర్డ్స్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది వరల్డ్ సో నేను ఇంకేదృష్టాంతం చెప్పాను అంటే ఐడెంటిఫికేషన్ ఎంత సూక్ష్మంగా ఎంత డిసీవింగ్ గా ఉంటుందన్న దానికి చెప్పాను మీకు కాబట్టి ఆత్మజ్ఞానికి నో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ he can relate to anybody anywhere with the same ease and spontaneity ala untu atmagnana ekovara whereas people have a very strong self identification swa unta very strong sala ashiranga untu identification swa unta caste community creed based at all kinds of sex or gender i mean So all kinds of uh, identifications corrupt him. meek nenu satyam cheptam meer alochinchandi as long as you define yourself you will never know your self adhi aa vakyam meer gamana your self unnapudu kalipesi cheptunna as long as you define yourself you will never know your self kaadu kada avala aithe how to know the self stop defining yourself just stop defining You need not define to do a thing. Define yourself to do a thing. Even if you have a question, I am the teacher, they are the taught, that definition is not necessary. Why is that definition? Maybe a high school teacher, you can apply to your school, you can say that, that definition, definition Guru is not necessary. You can say that, you can say that, that definition is necessary. What definition is necessary? We have a spontaneity. అది ఆత్మజ్ఞాన యొక్క లక్షణం అది ఒక ఫ్రీడమ్ అండ్ దెర్ ఈజ్ దెర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఐ వాంట్ సే దెర్ ఈజ్ సెక్యూరిటీ సెక్యూరిటీ అంటూ పాజిటివ్ కాన్సెప్ట్ ఏం లేదు దెరి ఆ ఇన్సెక్యూరిటీ ఉండదు జ్ఞా ఆత్మజ్ఞాని వెరస్ సెల్ఫ్ డిఫైనింగ్ పర్సన్ ఎప్పుడూ ఇన్సెక్యూర్ గానే ఉంటాడు వాటి డెఫినేషన్కి అనుకూలమైన డెఫినేషన్లో ఉన్నవాడు వస్తే ఈ ఫేస్ గ్లోజన్ అయిపోతుంది వీ డెఫినేషన్కి వ్యతిరేకమైన డెఫినేషన్లో ఉన్నవాడు వస్తే వీడు వీడు హీ బికమ్స్ టైట్ సో ఆ విధంగా ఉంటాడు బుద్ధుడు అంగుళిమాలడి దగ్గర చిరునవ్వుతో ఉండగలిగాడు శంకరాచార్యుడు పశువు నరమాంస భక్షకుడి దగ్గర కూడా చిరునవ్వుతో ఉండగలిగాడు అని మనకిలా కథల్లో చెప్తారు కారణం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ జడభరతుడు అని భాగవతంలో వస్తుంది ఆ కిరాత ఎత్తుకుపోతే వాళ్ళతో కూడా హ్యాపీగానే ఉంటాడు అలాంటి వాడు ఓ మహాత్ముడు అడవిదారు వెళ్తుంటే వాళ్ళు కిడ్నాప్ చేస్తారు ఎవళ్ళు ఈ దొంగలు అడవి దొంగలు కిడ్నాప్ చేస్తారు ఈ మామూలు ఎవడో దొరికినా కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ చేసి వాళ్ళ నాయకుడు వీరికి మోసుకుపోతారు ఈ మీరు నన్ను కిడ్నాప్ చేస్తే ఏముందిరా మీకు ఉపకారం మీరు నాకు విక్ష కూడా మీరే పెట్టాల్సి ఉంటుంది నాకు ర్యాన్సమ్ము అవి ఇచ్చి వాళ్ళు మీరు అలాంటి ప్రయత్నం చేయడం అనవసరం అంటే ఎందుకని నీకు అంత ఏ లేనివాడు ఏమిటి నువ్వు ఏమిటి అసలు నువ్వు ఆ దొంగల నాయకుడు అంటే మీరందరూ నా వాళ్లే నాకు ఎవరు ఎదుర్కొన్నా ఉంటే వాళ్లే నావాళ్ళు అని ఈ విధంగా సంభాషణ కొనసాగుతుంది ఆఖరికి వాడు దొంగల నాయకుడు వాడు దొంగతనం అనే వృత్తిని మానేసి వాడు పవిత్రమైన జీవనంలోకి వచ్చేస్తాడు మీకు ఆ ఎక్స్పాన్షన్ ఉండాలి ఆ ఎక్స్పాన్షన్ మీకు బుద్ధుడి జీవితంలో కనపడింది ఆధునిక కాలంలో జయప్రకాశ్ నారాయణ గారి హీ కుడ్ డూ సచ్ ఫీట్ విత్ రిఫరెన్స్ టు చంబల్ వాడిస్ ఎందుకంటే హీ హ్యాస్ దానే అని నేను అంటాం లేదు ఆత్మజ్ఞానమో కాదు నాకు తెలీదు ఆత్మస్వరూపుడు అయితే ఖాళీ కానీ హీ హ్యాస్ దాట్ దట్ ఈస్ ఆత్మజ్ఞాన ఇన్ ఏ వే ఆయన కొంత పొలిటికల్ ఎసోలియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని నేను Mahatma was silent there, but when he dealt with these decoys, he doesn't have any particular um, uh, identification. When we were dealing with the decoys, we would say something to him and say something He could bag a Mahatma accidentally. Didn't that happen!! We would slip into the 3rdHola market. He wouldически look like at his Inta. This view between him was weak shipping ఎందుకంటే ఆవిడ ఏమని చెప్పిందంటే ఇదే అమ్మ ఆశ్రమం అందరికీ స్వాగతం అని చెప్పింది ఆవిడ కొంచెం అద్వైత నిష్టలో ఉండేదారు అంచేతనం ఇట్ దట్ గుడ్ హ్యాప్ అండ్ కాబట్టి నో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనీ కావాత ఆత్మజ్ఞానం యొక్క మనస్సు సినిమా స్క్రీన్ లాగా ఉంటుంది వెరే సంసారం యొక్క మనస్సు ఈ డై వేస్తాను చూడండి రంగులు వేస్తాను చూడండి ఆ రంగు నీళ్లలో ముంచిన తడి వస్త్రంలా ఉంటుంది వీడి మనస్సు అలా ఓడిపోతూ రంగు కాలిపోతూ ఉంటుంది సంసార యొక్క మనస్సు ఆత్మజ్ఞాన మనస్సు సినిమా స్క్రీన్లా ఉంటుంది సినిమా స్క్రీన్ మీద మద్దతు రక్త ప్రవాహం అయిపోయింది అనుకోండి అయినా సినిమా స్క్రీన్కి ఏమేమి అవుతాయి తర్వాత ఇంకోటి సినిమా స్క్రీన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద సీన్స్ అండ్ ఈ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ది సీన్స్ వినిచ్చి తర్వాత అది దాని ఎందుకు కర్తృత్వం కూడా ఉండదు ఆత్మజ్ఞానికి కర్తృత్వం ఉండదు అలా సినిమా స్క్రీన్ లాగా ఉండిపోతుంది మనసు అది ఒకటి ప్రధానమైన భేదము నిశ పొగలు అన్నట్టుగా సో ఆత్మజ్ఞాన యొక్క దర్శనంలో నామరూపాలకి ఏమీ విలువ ఉండదు నామరూపరహితమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మకే ఆయన విషం అలా ఉంటుంది ఆకాశవత ఉంటారు శంకర్లు ఆకాశమును మీరు భావన చేయండి ఎలా ఆ భావన ఎలా ఉంటుందో మీరు ఆలోచన ఒకసారి ఆకాశం మీరు మెడిటేట్ చేయండి అప్పుడు మీకు ఎలా ఉంటుంది మైండ్ ఇట్ రిలేట్స్ టు ద స్పేస్ బట్ నాట్ వితౌట్ ఎనీ పర్టికులర్ నేమ్ అండ్ ఫామ్ నేమ్ అండ్ స్పేస్ అన్నది ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఏ వే ఆఫ్ పాయింటింగ్ అవుట్ సంథింగ్ టు యూ విచ్ ఇస్ నేమ్ సో ఎందుకంటే జనరల్గా డిజైన్ ఉంటే కానీ ఏముండదు ఓ డిజైన్ ఒక రూపం ఉంటే నామో ఉంటుంది ఆకాశానికి ఏ రూపం ఉంది ఏ రూపం లేదు అదేనా ఆ సమంతా కాశితే ఇచ్చకాశ అని ఏదో పదం పెట్టాలి కాబట్టి అంతటా ఉన్నది అంతటా వ్యాపించి ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది అనే ప్రకాశము ఆకాశము ఇవన్నీ నిర్గుణ తత్వాలకి దృష్టాంతంగా చెప్తారు కాబట్టి అటువంటి నిర్గుణ నిరాకారము నుండు చాలా సరళంగా హ్యాపీగా అబాయిడ్ కాగలుగుతారు వేరే సంసారికి నామరూపాలు ఉంటే కానీ వాడికి తృప్తి ఉండాలి నామరూపాలు ఉండాలి ఆ నామరూప బుద్ధి గలవాడిని వెలిగేవుల్లోకి తీసుకొస్తే వాడు దేవుణ్ణి ఎన్టీ రామారావు లెవెల్కి తీసుకువస్తున్నాడు ఎన్టీ రామారావు రాకపోతే పోనీ బల్లారే రాకపోనే ఏదో సినిమా యాక్టర్ పేరు ఇంకొకటి చెప్పాను దేవుడు యాక్షన్ వేసారు కాబట్టి ఆయన ఆ పేరు చెప్పాను ఆ లెవెల్కి తీసుకొచ్చేస్తాడు వీడికి ఉన్న రాగద్వేషాలన్నీ దేవుడికి పెట్టేస్తున్నారు ఎంత ఘోరంగా పెట్టేస్తానంటే ఒకప్పుడు నవ్వు వస్తుంది ఏవిధి నేను అంత ఘోరంగా వీటి రాగద్వేషాలన్నీ దేవుడికి అంతకట్టేస్తుంది ఎందుకంటే నామరూపాలే వాడికి సత్యం అలాగా కాబట్టి అంతటి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి తర్వాత సంసారి ఇవ్వలేడు ఏది కూడా ఒక ఆ స్వత్వ బుద్ధి ఉదిగించుకోలేడు ఇది నాది అనే బుద్ధి సంసారికి వదలదు आत्मज्ञा धोरणुटे महात्मे वॉल ई रिफ्यूज नथिंग ई वांट नथिंग ई वांट नथिंग ई रिफ्यूज नथिंग अं की नथिंग अने धोर इच्छे इतर कला भद्रम चुस्को बीर बड़ी రిఫ్యూజ్ చేయరు ఎందుకంటే రిఫ్యూజ్ చేస్తే అది ఒక సెంటిమెంట్ ని ఆదరించటం అనేది ఇంపార్టెంట్ ఎదరో ఒక ప్రేమతోటి ఇచ్చినప్పుడు ఆ ప్రేమకి మీరు విలువనివ్వాల్సి ఉంటుంది దాన్ని రెస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అందుకోసం దే డోంట్ రిఫ్యూస్ ఎనీథింగ్ బట్ దే డోంట్ కీప్ ఎనీథింగ్ సో ఈ మధ్యన స్వామి రామచింగీ మహారాజు విల్లు ఒకటి రాశారు ఆ విల్లులో ఆయన ఉంటారు నా పాముకోళ్లు నా కమండలం ఉన్నాయి అవి తప్ప ఇంకా నా దగ్గర ఏం అవి వాటిని ఒక మ్యూజియంలోనో లేకపోతే ఒక గ్లాస్ కేసులోనో పెట్టి ఇవి స్వామి రామశ్రహదాసి మహారాజు పాముకోళ్ళు కమండలం అని మీరు పెట్టద్దు డోంట్ గివ్ ఎనీ సచ్చి వచ్చింది అవి మీకు కమండలం ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తీసుకుని ఇది రామశ్రదాసి మారాజు కమండలం అనే మాట ఎత్తకుండా మీరు మామూలు కమండలంలో వాడుకోండి అని చెప్పారు ఇందుకు మించి ఇంక నా దగ్గర ఏం లేదని చెప్పారు హీ వాజ్ డోంట్ బై ఎంటైర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ భేద ధనిక అనే భేదం లేకుండా అందరూ కూడా ఆయన్ని ఆరాధించేవారు బట్ హీ ఈజ్ లైక్ దాట్ సో జ్ఞాని ఎలా ఉంటాడు చాలా చాలా విలక్షణంగా ఉంటాడు గ్రేటెస్ట్ జలరాశి మీకు ఆత్మజ్ఞానంలో కనపడుతుంది గ్రేటెస్ట్ గివర్ ఇది నేను పూజ స్వామీజీలో కూడా చూశా హీ ఈజ్ ఎ మనీ స్పిన్నర్ స్పిన్స్ మనీ But, millions and millions of rupees in all of spin just on that. If he does all this, he will do that. But he doesn't keep anything. He doesn't keep... He uh, doesn't keep... He doesn't keep... He doesn't keep... He doesn't keep anything. He doesn't keep anything. That's why greatest generosity, greatest giver... All are my people. All are aham. ఎదురుబడి దహం అనేటువంటి ఆ దర్శనంలో ఉంటారు ఎవడి ఎందు పరాయి వాడనే బుద్ధి ఉండదు కేవలం అధర్మంగా పశుహింస చేసేవాడు లేకపోతే శాడిస్ట్ అటువంటి వాళ్ళని చూస్తే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు తప్పిస్తే అంతేగాని వీడు పరాయి వాడు వీడు నావాడు అలాగంటే గోలైన ఉండదు సో ఈ విధంగా జ్ఞానికి అజ్ఞానికి చాలా భేదం ఉంటుంది ఆ భేదాన్ని మనం తెలుసుకున్నట్లయితే సో ఇది ఆ కాంట్రాస్ట్ తెలుసుకోవటం చాలా అవసరం గ్రోత్ నారజ్జ్ గ్రోత్ తర్వాత అందము ఆపూలమాణమ్రతిష్టం సముద్రమాప ప్రశంది తద్వత్ కామాయం ప్రవిశంది సర్వే స శాంతిమాప్నోతి నామకామి అసలు స్థిత ప్రజ్ఞ లక్షణాలంతా కూడా టాపిక్ అంతా కూడా డిజైర్స్ అనే టాపిక్ చుట్టూ తిరుగుతుంది డిజైర్ డిజైర్లెస్నెస్ ఈజ్ ది హైయెస్ట్ గోల్ అదే స్థిత లక్షణం డిజైర్లెస్నెస్ ఈజ్ సంథింగ్ ఇట్ ఇస్ హైలీ డిజైరబుల్ యూ హావ్ రియల్లీ పర్షూట్ డిజైర్లెస్నెస్ సో మహాత్ములు ఏమని అది చాలా ప్రాక్టికల్ గా కూడా చెప్తారు ప్రాక్టికల్ ఇదంతా కూడా దీంట్లో థిరీర్ ఇంప్రాక్టికల్ ఏం లేదు సో నేనేమంటానంటే కీప్ ది మైండ్ ఎంటీ మైండ్ ఎంటీగా పెట్టుకోవడం పొద్దున్న లేస్తూనే ఒక డజన్ ఎక్స్పెక్టేషన్స్ తో లేవకూడదు ఎంటీగా మనకి ప్రతి చోట మైండ్ అలా తయారైపోతుంది మైండ్ సీకింగ్ సంథింగ్ పెర్మనెంట్ బెగ్గర్ లాగా అయిపోతుంది అక్కడికి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకునేప్పుడు కూడా ఈరోజు మనకి ఇష్టమైన న్యూస్ దాంట్లో ఉన్నాయి you seek something from a newspaper you you want some kind of news from it but postward post to is what ankonde how much expectancy mm -hmm. manu dane endu mm -hmm. pradarshistha entho oka rakamaina enthusiasm manu alal ade anxiety anara whatever you call it we receive it with a, a kind of excitement oka rakamaina excitement tho receive chestunta adi chimpe aprudu kuda we have an excitement about it ante em undo dantlo so alaga all our expectations of define the undefined all expectations let go zero expectation keep it empty no expectation whatsoever accept things as they come let the things come as they come and let the things go as they go as they ought to go ani arakamaina nirleptata unnatlaithe that is the greatest state of achievement మెంటల్ బ్లిస్ అది కాబట్టి డిజైర్లెస్నెస్ ని అది ఒక స్టేర్లెస్ స్టేట్ అని అనుకోకూడదు అంటే అది డిజైర్లెస్నెస్ అంటే వాడికి ఏ కోరికలు లేవు వాడి బతుకు కూడా ఓ బతికేనా తప్పసప్ప బతుకు అలా అనుకోకూడదు డిజైర్లెస్నెస్ ఇస్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ వన్ కనిచ్చి డిజైర్లెస్నెస్ ఎంత ఫ్రీడమ్ అంటే వాడికెంత ఫ్రీడము వాడి చుట్టుపక్కల వాళ్ళకి ఎంత ఫ్రీడము ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ హిమ్సెల్ఫ్ యాజ్ వెల్ ఎస్ ఫర్ ఎవ్రీబడి ఓ కన్సిన్ టూ కాంటాక్ట్ విత్ హిమ్మార్ సార్ డిజైర్లెస్నెస్ అబ్బాబో అది చాలా గొప్ప లక్షణం దాన్ని మనం ఆస్వాదించాల్సి ఉంటుంది అది దాన్ని అలా పరిశోధిస్తున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటాడు చాలా మంది ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడు భోగపురుషుడు అనుకుంటాడు చాలా తప్పదు డ్యాన్స్ చేస్తాడు బంగారపు ఆభరణాలు ఇదేదో పెట్టుకుంటాడు పింఛం పెట్టుకుంటాడు టోపీకి పెంచుకుంటాడు ఇలాంటివి ఏవ ఆయన ఆయన చుట్టూ ఏవో కొన్ని కల్పనలు వశా పెట్టుకుని ఉంటాడు ఆనంద స్వరూపుడు ఇది బహుశాతో అలా వర్ణిస్తారు ఐ నాట్ అగ్నిస్ట్ డిస్క్రిప్షన్ దట్ షుడ్ నాట్ మిస్లీడ్ ఎనీ బడీ ఆయనంత నిర్లిప్తుడు అయినవి ఆయన దగ్గరికి వచ్చి నీ పట్ట మహర్షి అట్ ఎటు వెళ్ళిపోతుందా అంటే జీవితాలు ఎలా వెళ్లాలో అలా తథాస్తు అంటాడు That's why uh, he doesn't say anything. If the time has come to go, I am going. If she has to go that is her child. That's why he doesn't interfere. But I am a living with Allah. I don't want to say anything about this. If you have a person, you can say anything about this. You can say anything about it. I don't want to say anything about it. I don't want to say anything about it. यते रेवा, विदुषा त्यक्षण सेत प्रज्तेरव असन्यासीन कामकामनद्यकु विशेषणवेश విదుష జ్ఞాని వివేకం గలవాడు నిత్య అనిత్య వస్తు వివేకం గలవాడు అనిత్య వస్తువుల ఎడల కామనాలను కలిగి ఉండడు నిత్యానిత్య వస్తువు వివేకం ఉన్నవాడికి ఈ కామనాలతో సంబంధమైన ఉంటుంది ఇది కావాలి అది కావాలి సో నాకు కావాలి గోల్డ్ కావాలి జనం అలాగా గిలగల్లాడుపుతూ ఉంటారు ల్యాండ్ కావాలి గోల్డ్ కావాలి ఏం చేసుకుంటానండి లంచాలు పట్టేసి పాతిక లక్షలు ఉన్నవాడు లంతం కుచ్చుకుని యాభై లక్షలు చేస్తాడు దా ప్రాపర్టీ ఏం చేసుకుంటాడు సో ఒక హౌస్ కాదు మనిషి ఉండడానికి ఒక ఇల్లు చాలదు పోని రెండు ఇళ్లు పోని మూడిళ్లు నాలుగు ఇళ్లు ప్రతి మేజర్ టౌన్లోనూ ఇళ్ళునూ న్యూయార్క్లో ఇల్లు లంతాలతో వసూలు చేసి ఎందుకు ఏం చేసుకుంటాడు అది అని అంటే ఆ నిత్యానిత్య వస్తువు వివేకం ఉండదు విదూష అటువంటి వివేకం ఇది నిత్యమో అనే వివేకం సో త్యక్త ఏషణస్య యేషణ అంటే కామన్ అవు సో ఏషణలని త్యాగం చేస్తాడు వివేకం గలవాడే మరి ఏషణలని త్యాగం చేస్తాడు అంచేతనే వాడు స్థిత ప్రజ్ఞతాడు ఎప్పుడైతే ఏషణా త్యాగం చేస్తారో మీ ప్రజ్ఞ స్థిరం మీ ప్రజ్ఞ చల్లా ఉండదు అది ఏకాగ్రమైపోయి స్థిరం మీ మీ మనస్సు నిలబట్టలేదంటే ఇదే సమస్య ఇదే ప్రారంభం ఏషణలు అధికం చేతనే మనస్సు నిలబడదు మనస్సు నిలబట్టలేదు నన్ను అడుగుతూ ఉంటాను నేను ఇదే ప్రశ్న అడుగుతాను చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతోంది మనస్సు మీరు ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పండి ఇప్పుడు నాకు మనస్సు నిలబట్టం లేదు నాకు మనస్సు నిలబట్టలేదు ఎందుకు నిలబట్టం సో అమెరికాకి వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతుంది అమెరికాకి అంటే అమెరికా ఏదో ఒక ఏషణం హోతుంది అనమాట అప్పుడు నేనేం చేయాలి అమెరికా అయినా భారత్ అయినా అంతా ఒకటే ఎక్కడా పంచిపోతాలే ఎక్కడ పంచిపోతాలి కాబట్టి అమెరికాని నిందించడం అక్కర్లేదు మరో దాన్ని పోగొట్టడం అక్కర్లేదు అమెరికాని పోగొట్టడం అక్కర్లేదు నిందించడం వద్దు పోగొడనవద్దు అది పంచపోతాలే ఇది పంచపోతాలే వాట్ ఈస్ ది స్పెషల్ యూనిట్ దే దేర్ ఈజ్ సంథింగ్ స్పెషల్ దే సం యూ గెయిన్ సంథింగ్ యూ లూజ్ సంథింగ్ హియర్ యూ గెయిన్ సంథింగ్ ఎల్స్ అండ్ యూ లూజ్ సంథింగ్ ఎల్స్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ కాబట్టి ఉంకే అమెరికా అమెరికా అని నన్ను నేను పాఠం చెప్పుకున్నాను అనుకోండి ఈసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు అమెరికాకు వెళ్ళడం మానేస్తుంది కాబట్టి అది అది చేయాలి కానీ అది చేయడం మానేసి ఎవరినో ఒక హఠయోగి దగ్గరికి వెళ్లి నా మనస్థితి ఎలా చెందిరైపోతుంది ఎంజాయ్మెంట్ అవ్వని అడిగితే అలా విలుసు పోయి కూర్చో అని చెప్తాడు సో ఏదో ఆయన చెప్పేది ఆయన చెప్తాడు కాబట్టి అలా కూర్చోవడం కొంతవరకు ఉపయోగించు కూడా ఇలా ఇలా కూర్చోవడం కూడా ఒక అదే ఈవేళ నేను ఐదు గంటల సేపు ఇలా కూర్చున్నా ఇక్కడ కూర్చోడానికి ముందు ఫైవ్ అవర్స్ ఇలాగే కూర్చున్నా ఇక్కడికా కొంచెం మెత్తగా ఉంది అక్కడ హార్డ్ సర్ఫేస్ మీద ఫైవ్ అవర్స్ కూర్చున్నా త్రీ అవర్స్ కూర్చున్న తర్వాత ఐ వాంటెడ్ టు క్రికెట్ ఐ కెన్ ఆట్ సీట్ లైక్ గెట్ మే హెచ్ అందరూ గెల్లు కూర్చున్నారు మహాత్ములు అందరూ నేను చైర్లో కూర్చుంటా ఎవరో ఇంకో పెద్ద ఆయన చైర్లో కూర్చుంటా దా చైర్లో కూర్చుంటా గెట్ మేచ్ నేను ఐ కెన్ సీట్ ఎందుకంటే నేను అక్కడ అధ్యక్షుల్ని నాకు చైరు వేమంటే వేస్తా కానీ మళ్ళీ అనుకున్నా ఎటస్ ఇలాగ ఇలా కూర్చోవడం మనకి చేత కాకపోతే మనం ఏం చేస్తాం అని ఏదో ఒక పట్టుకలతో కూర్చున్నాను మొత్తానికి ఐదు గంటలు కూర్చో కూర్చున్నానే గానీ ఇట్ ఈజ్ నాట్ ఈజీ అని చెప్పేసి అర్థమైందా ఇట్ ఈజ్ నాట్ ఈజీ సో ఎనీవే సో ఇలా కూర్చోవడం కూడా ఒక కళ ఒక ఒక అచీవ్మెంట్ మనస్సు మీద ఒక విజయం దేహం మీద ఒక విజయం అవన్నీ ఉపయోగపడాలి ఐ డు నాట్ డినైడ్ దట్ కానీ అసలు మౌలికంగా మనస్సు చంచలం అవడానికి కారణము ఏషణలు యు అడ్రస్ ఈ కీలెరిగి వాత పెట్టాలనే సాగతిండే కాబట్టి అది కీలు దానికి అక్కడ పెట్టండి వాత మీరు స్థిత ప్రజ్ఞక్తయిషణస్ స్థిత ప్రజ్ఞ అంత మా సాధించలేకపోయాయి ఎప్పుడు సాధించు యతే హెత్నయత్నం చేయి అటువంటి యతికి మాత్రమే మోక్ష ప్రాప్తి మోక్ష అంటే ఫ్రీడం అటువంటి మహాత్మునికి మాత్రమే అఫ్రీడం జీవన్ముక్తి బతికుండగా వేదాంత ఫలం ఇప్పుడు మాది ఇప్పటికొచ్చే ఫలమే దృష్టఫలమే వేదాంత ఫలం కర్మకి ఫలం అదృష్టం ఉపాసనకి ఫలం అదృష్టం వేదాంతానికి ఫలం దృష్టం దట్ ఈజ్ ది మెథడ్ ఇట్ ఈజ్ థంబ్రూల్ అంతే కాబట్టి వేదాంత క్లాసుకి మీరు వచ్చినప్పుడు మీరు అదృష్ట ఫలాన్ని అపేక్షించమే రాదు అదృష్ట ఫలం ఉంటుంది గీతను అధ్యయనం చేస్తే అదృష్ట ఫలం ఉంటుంది అలా పోగుపడుతూ ఉంటుంది దాని గురించి మీరు చింత చేయక్కర్లేదు మీ అకౌంట్లో జమ అవుతూ కాబట్ సో యతేహే అపి మోక్ష ప్రాప్తి ఆ ఫ్రీడమ్ మోక్ష అంటే ఫ్రీడమ్ ఆ పదం అది ఫ్రీడమ్ అన్నది సంథింగ్ యూ కెన్ అచీవ్ న వన్ హియర్ దట్ ఈస్ ది ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ ఎలా పోయిందో పక్షి ఇప్పుడు నీకు ఫ్రీడమ్ లేదనుకోండి ఎలా పోయిందో పక్షికి ఇలా పోయిందా ఫ్రీడమ్ దాన్ని విధులు పెట్టే నీ ఫ్రీడమ్ నీకు వచ్చింది అంటే ఇట్ ఈ సింపుల్ ఎస్టాక్ట్ కాబట్టి సో ఆ అఫ్రీడమ్ రావాలంటే అది మోక్షప్రాప్తి ఈ విధంగా స్థితప్రజ్ఞుడైపోతే వాడికి ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ విధంగా మోక్షం లభిస్తుంది ఇప్పిస్తే నదు అసన్యాసిన కామకామిన సన్యాస ఇంకా అశ్రమకు సన్యాసం కాదు దేన్ని విడిచిపెట్టకుండా అలా కొట్టు కూర్చుంటాడు అసన్యాసిన విడిచిపెట్టడం చూడతానిహిహ విడిగిపెట్టడం డెబ్బై ఏళ్ళు వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చింది నాన్నగారు ఎప్పుడు పంచి పెడతారా ఎప్పుడు ఇచ్చేస్తారా అని వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు ఇవ్వడు సజెస్ట్ చేస్తాడు నాన్నగారు పెద్దవారు అయ్యారు ఈ పాటికి మీరు ఎవరన్నా మరి లెక్కలని సెటిల్ చేశారా అంటే నేను చూసుకుంటాను నేను చింత చేయకండి లాయర్ని నమ్ముతాడు కానీ కన్న పిల్లల్ని నమ్మలేడు వాళ్ళు కూడా కొంత కారణం అవ్వచ్చు ఇది రెస్పాన్సిబుల్ పొందాలి ఫీజు తీసుకునే లాయర్ ని విశ్వసిస్తాడు తప్పిస్తే వాడికి ఇస్తాడు ఒక ఆయుధం ఇది భద్రం చేసి పెట్టి నేను చనిపోయిన తర్వాత ఓపెన్ చేయాలి వాడి చేతికి ఇస్తాడు ఒక ఆయుధం తను కన్ను పెంచిన పిల్లల్ని నమ్మలేడు అది వాడికి ఉండే ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు వాళ్ళ అయోగ్యత కావచ్చు వాట్ ది రీజన్ ఆ దుస్థితికి చేరుకుంటుంది మనిషి మరణించే టైంకి దట్ ఈస్ ది లెవెల్ హీ రీచెస్ వాట్ ఏ మిస్ఫార్చ్యూన్ ఎలా ఉండాలండి డెబ్బై వేలు ఇరవై వేలు వచ్చాడు కదా ఇదంతా మీకు ఇచ్చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు అరవం రా అని చెప్పేసి బుధం మీద కన్ను చేసుకుని ఏ ఆశ్రమంలో కూర్చొని రామకృష్ణ జగన్ చేసుకుంటూ ఉండాలి కానీ సో మా కుర్రాడు అమెరికాలో ఉన్నాడు ఉత్తరం రాయట్లేదని కంప్లైంట్ చేస్తే ఉపయోగం ఏంటి వాడు ఉత్తరం రాయట్లేదంటే నాన్నగారి వాటికి మీరు సన్యాసం తీసుకోమని సలహా ఇస్తున్నట్టు అవసరం లేదు కాబట్టి ఏదో అలాంటి ఉపాయం నాలుగు మూడు వేల రకాల సంఖ్య పట్టుకుని తిరుగుతూ ఉంటే సంజీ కొట్టుకోవడం తర్వాత ఇచ్చేది బట్టలు వట్ట కట్టడం ఇలాంటివి ఏమో చేస్తుంటే మహాత్ములకు సేవ చేస్తే ఉపయోగపడుతుంది సో నిత్యం వృద్ధోపసేధన అని పెద్దలనే సేవ చేయాలి ఇప్పుడు సేవ చేస్తే దానికి ఫలం ఉంటుంది లాభం కలుగుతుంది వికాసం కలుగుతుంది సేవ చేయకుండా ఏం మహాత్ముల వెంట సంజీ పట్టుకుపోతూ ఉండాలి అలాగా సో సో అసన్యాసిన ఏది విధులు పెట్టడం అలా కొట్టి కూర్చుంటాడు కామ కామినహ కామ కామెంటే కోరువాడు కోరికలు కోరువాడని కాదు కామంటే కోరికలు కోరికలు కోరడం ఏంటి కోరికలను కోరతాడేంటి కోరిక మనం కోరకుండానే వచ్చేస్తుంది మీరు కోరేది బయట ఉంటుంది నాకు కోరికలు పుట్టాలి అని ఎవరు నేను కోరే ఫలనా వస్తువులు కావాలి అని కాబట్టి కామ అంటే కోరికలను కోరువాడు కాదు కోరబడే వస్తువులను కోరువాడు భోగ్య వస్తువు కామ్యతే ఇది అంటే కోరబడే వస్తువు భోగ్య వస్తువులు భోగ్య వస్తువులను కోరువాడు సో అలా పట్టుకుని అసన్యాసిన దీన్ని విడిచిపెట్టకుండదా అలా పట్టుకుని భోగాల్ని కోరుతూ ఇహ పర భోగాల్ని కోరుతూ ఉంటాడే వాటికి ఫ్రీడం ఎక్కడి నుంచి ఇది ఫ్రీడమిది వెళ్ళి నో ఫ్రీ కెన్ నెవర్ హెల్వ్ ఫ్రీడమ్ ఈ సత్యాన్ని దృష్టాంతంతో చెప్పడం కోసం శ్రీకృష్ణుడు పూనుకుంటున్నాడు ప్రతిపాద్యన్ ఆహా ప్రతిపాదించుటా అంటే సమగ్రంగా బోధించుత అనర్థం సో అలా బోధించబోతున్న వాడై శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఆపూల్యమాన అచల ప్రతిష్టం ఈ శ్లోకాన్ని మళ్ళీ వారం ఇవాళ ఆదివారం క్లాస్ కదా ఓం పూర్ణమద పూర్ణము ఓం పూర్ణాత్ పూర్ణము దశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతి హరి ఓం శ్రీ గురుజివో నమ హరి ఓం సరస్వతి శ్రీకృష్ణాత్మనమస్ రేపు సోమవారం రేపు